మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనలు స్థుతులు నయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి ఈ దినం వరకు ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినావు దివారాత్రములు తండ్రి నా ప్రభ నీ కంటి పాప వలెక్క ఆచి కాపాడి ఈ దినంతో కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టి ప్రభ ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి ప్రభ మీరు మమ్మల్ని నడిపించినారు ప్రభ ఆ రీతిగా నీ సన్నిధిలో ప్రభా నాయన మీతో కలిసి మేము మూడులాగా మీరు చూపించిన కృపను బట్టి ప్రేమను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలు దేవ తండ్రి ప్రభు ఏసయ్య నీకే ఈ విగములకు కలుగును గాక అలెలు తండ్రి ఇదిగో ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారో అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఆ రీతిగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము తండ్రి అలాగే పాటల ద్వారా తండ్రి మీరు మహిమ వాక్యం ద్వారా ప్రభ స్వరం ద్వారా మాతో మాట్లాడండి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికముతో వాక్యాన్ని హృదయం మాకు తండ్రి అలాగే మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనలకు మీరు జవాబు అనుగ్రహించండి రాని వాళ్ళందరినీ ప్రభా యొక్క ఆరాధనకు మీరు నడిపించి ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చల్లాయించుకొని మీ నామానికి మీరు మహిమకరంగా జరిగించి ఆ రీతిగా మీరు మహిమ పొందమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి మార్గం సత్యం జీవమని పాడేదం మార్గం సత్యం జీవమని పాడేదం ప్రతి అసరములో అది కొను దేవుడు రోగములన్నిటి స్వస్థపరుచువాడు ఏ మాగం ఏవమణి పారేదన్ ఏసిన మార్గం ఏ సత్యం జీవమని పారేదన్ పరిషుదేగుడు రాధ భూతుడు కదరించుదేగుడు పరిశుదేగుడు ఆరాధూతుడు కదరించుదేగుడు పోదార్పుణి చును నా ప్రతి అసరములో అదు కొను దేవుడు రోగముల నితిని స్వస్థ ప్రచువాడు ఎన మార్గం ఏసేన సత్యం జీవమని పాడేదే మార్గం ఏసిన సత్యం జీవమని పాడేదూ అయన సమస్తూ ఆయనే నా సంగీతము ఆనందంతో పాడేదను ఆయనే నా సర్వము ఆయనే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందంతో పాడేదను నా ప్రతి అసంగులో అందుకొను దేవుడు రోగములన్నిటిని స్వసాడు మార్గం సత్యం జీవమని పాడేదం సత్యం జీవమని పాడేదో ప్రైజ్ చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము వాక్యంలో షేర్ చేసుకుంటాం దయచేసి అందరి కాళ్ళు స్తోత్రం ప్రభాయన ప్రభా మీ పాములకు వేళ స్తోత్రాలు దేవాయసే మా ప్రభా ఈ రాత్రి కళా సమయంలో దేవాయసిం మా ప్రభా ఉన్న సజీవ లెక్కలోంచి దేవాయసిమీ కమ్మేడైన దేవుని చేతం ఉన్నాను దేవాయసిం అప్పుడు ఉంచినబట్టి స్తోత్రం మా ఈ రోజు చూడకునేంత మళ్ళీ మరణించాడు దేవకా సజీవ లెక్కలోంచి దేవాయసిం నీ వాక్యం చేత మాట్లాడే భాగ్యం మాకు దయచేస్తుంది అనుబట్టి స్తోత్రం మా మీరే దేవాయసీమా ప్రభావ మా దాంట్లో ఆత్మరూపకంగా ఉండి మాట్లాడండి మా ఎటువంటి మాటలు దేవాయస్మ ప్రభావ నీకు అంగీకారం మాటలు మాట్లాడకుండా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కటి యొక్క అంగీకారంలో మాటలు మాట్లాడటానికి సాయం చెంది ప్రతి ఒక్క హృదయాన్ని దేవా దేవా విత్తనం వేసి దేవాయసం మొలిచేలాగా సాయం చేస్తారని దేవ ఇక్కడ వింటున్న వారు ప్రతి దాని ప్రకారం జీవిస్తారని నమ్ముచు ఈయన యొక్క విశ్వాసం ఇంకా బలపడుతూ ముందుకు సాగుతామని పరిగారాబునేసి పెట్టబేడికొచ్చినాం తండ్రి మా మనం ఈరోజు మనకు అంశం వచ్చేసి నమ్మకంగా ఎలా జీవించాలి నమ్మకంగా ఎలా ఉండాలి ఫెయిత్ఫుల్నెస్ ఫెయిత్ఫుల్ గా మనము మన యొక్క జర్నీ లైఫ్ ని ఎలా మనము ముందుకు సాగాలి ఫైత్ఫుల్ గా మనం ఉంటున్నామా మనం ఎవరెవరికి ఫైత్ఫుల్ గా ఉండాలి అంటే నమ్మకంగా మనము ఎవరెవరికి ఎవరెవరి దగ్గర మనము నమ్మకంగా జీవించాలి మనం చూసుకుంటే మెయిన్ థింగ్ క్రీస్తు విషయంలో మనము నమ్మకంగా ఉండాలి ఆయన నమ్మదగిన వాడు ఈ రోజు ఆయన ఎవ్రీ టైము ఆయన తండ్రి చెప్పిన ప్రకారము ఆయన లోకంలో తన ప్రాణాలు అర్పించి మళ్ళీ తిరిగి లేచి పునరుత్డై ఆరోహణమై వెళ్ళిండు సో ఈరోజు మనము ఏ విషయం ఇక్కడ వచ్చినాం మనం ఏ విషయమై నిన్ను ఈరోజు ఉంచండు దేవుడు ఏ విషయమై మనము జీవిస్తున్నాం ఏ విషయమై మన డే టు డే లైఫ్ లో మనము నమ్మకంగా ఉంటున్నామా క్రీస్తుకు నమ్మకంగా ఉంటున్నామా బాప్తిసంలో నమ్మకంగా ఉంటున్నామా నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటున్నావా భార్య భర్తకి భర్త భార్యకి నమ్మకంగా ఉంటుందా మళ్ళీ బాప్తిసం నందు నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ యొక్క ఏదైతే ప్రమాణాలు చేశారో దాని ప్రకారం మనము జీవిస్తున్నామా అటువంటి జీవి జీవిత విధానము మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లూకస్ వార్త పదహార అధ్యాయం పదవచనం చూస్తే ఇక్కడ ఏమంటున్నా అంటే మనకు వచ్చేసి మిమ్మల్ని కొంచెంలో నమ్మకంగా ఉండివాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను మనం ఏం చేస్తున్నాము కొంచెంలోనే నమ్మకంగా ఉంటే ఆయన ఏం చేస్తుండు ఎక్కువలో నమ్మకంగా ఉంచుతుండు మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు అంటే నీకు కొంచెం ఇచ్చిందనుకో దాంట్లో నువ్వు అన్యాయంగా ఉంటే ఎక్కువలో అన్యాయంగా మనము ఉన్నట్టు ఇక్కడ చూసుకుంటే మాకు ఆల్మోస్ట్ ఫస్ట్ సిక్స్టీన్ చాప్టర్ ఫస్ట్ వర్సెస్ నుంచి చూసుకుంటే మనము మనం ఏ రీతిగా మనము జీవిస్తున్నాం ఏ రీతిగా మనము నమ్మకంగా ఉంటున్నాం నిన్ను పరీక్షించి పరీక్షించుకున్నాము మనము దేవునికి నమ్మకంగా ఉన్నామా ఆయన యొక్క సెలవిస్తుండడు ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సర్వ లోకంకి వెళ్ళి సువార్త ప్రకటించమని మనం సువార్త ప్రకటించే జాబితాలో ఉన్నామా లేదంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసే పాత్రలో ఉన్నామా వాళ్ళకు బట్టలు లేవంటే దివగంబర్గా ఉన్నప్పుడు మనము వాళ్ళకి బట్టలు ఇస్తున్నాం వాళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు మనం బట్టలు ఇస్తే వాళ్ళకు తీసినట్టు కాదు వాళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు మనము భోజనం పెట్టాలి వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నప్పుడు బట్టలు ఇయ్యాలి వాళ్ళ యొక్క స్థితి గమనించి మనము ఆ విధానంగా మనము నమ్మకంగా ఈరోజు దేవుడు ఏసు ప్రభు ఉన్నాడు ఏసుక్రీస్తు ఆయన తండ్రి చెప్పిన ప్రకారం నమ్మకంగా ఉండి ముందుకెళ్ళాడు మోసే మోసే కూడా తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఆయనకు మాంద్యం ఉంది నోరు మాట్లాడికి మాంద్యం ఉంది నత్తిగలవాడు ఆయన కూడా దేవుడు ఆయనని వాడుకున్నాడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన ద్వారా ప్రతి ఒక్క ఇస్రాయల్ ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ని తీసుకుండు ప్రజలని తీసుకొని వెళ్ళిండు లక్షల కాలుబలం ని ఆయన చేత నడిపించిండు ప్రతి ఒక్క మన్నాని ఇచ్చిండు ప్రతి ఒక్క యువదాన్ని నాటి దారి తెచ్చిండు ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు సహాయం చేసిండు అయితే ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సహాయం చేసి మనము కొంచెంలోనే నమ్మకం ఎక్కువ దాంట్లో కూడా నమ్మకం లేకపోతే ఆయన ఏం చేస్తుండే ఈరోజు సిక్స్టీన్త్ ఫస్ట్ వర్స్ చూస్తే ఇక్కడ యాజకుడు ఉన్నాడు ఆయన ధనవంతుడు మరియు ఆయన తన శిష్యులతో ఒక ధనవంతుని యొద్ ఒక గృహ నిర్వాహకుడు ఉండను అంటే ఒక ధనవంతుని యొద్ ఒక గృహ నిర్వాహకుడు ఉండేను అంటే గృహంలో కావలసిన అన్ని తీసుకోడానికి ఒక గృహ నిర్వాహకుడిని ఆ ధనవంతుడు పెట్టుకున్నానమాట అంటే ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్ అంటారు కదా ఆఫీస్ బాయ్ లెక్క అక్కడ గృహ నిర్వాహకుడు ఉండను వాడు అతని ఆస్తిని పాడు అతని యొద్ వాని మీద నేరం మోపడదా అంటే ధనవంతుని ఆస్తి దుబారా ఖర్చు అక్కడ ఆయన మోపబడ్డాడు నేర మోపడ్డాడు ఆ గృహ నిర్వాహకుని మీద మోప మోపడ్డాడు అతడు వారిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏమిటి అయితే ధనవంతుడు పిలిచిండు ఆయన పిలిచి నీ గురించి నేను ఏ మాట వింటున్నా నువ్వు గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించుము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు ఉండవల్ల ఉండవల్ల కాదని వాడితో చెప్పాను అంటే నువ్వు గృహ నిర్వాహకుడుగా అంటే ఆఫీస్ అసిస్టెంట్ లెక్క నువ్వు ఉండకు ప్రతి ఒక్కటి చూసుకునే విధంగా నువ్వు అడ్మినిస్ట్రేటర్ గా నువ్వు ఈరోజు ఉండకుని అక్కడ చెప్పిండు అంటే లెక్క కరెక్ట్ గా లేదని అక్కడ ధనవంతునికి చెప్పిరమాట ఆస్తి పాడు వారి మీద నేరం మొప్పిండు వాడు ఎట్లా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడా ఈరోజు ఈరోజు మనం చూసుకుంటే ఎటువంటి విషయాలలో మనము నమ్మకంగా జీవిస్తున్నాం ఎటువంటి విషయాలలో మనము నమ్మకంగా లేము ఎవరి టైం మన బంధువులే కానీ మన చుట్టాలే కానీ ఎవరినైనా మనము నమ్మకంగా ఉంటున్నామా మనము దేవుణ్ణిలో మనం ఎదుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్క దాంట్లో మనము ఎదుగుతూనే ఉన్నాము మన ఆలోచనలు మన వే ఆఫ్ బిహేవియర్ మనం ఎక్కడ మనము ఎక్కడున్ననో మనము పొలైట్ గా ఉంటున్నామా ఎక్కడున్నను మనము మంచి విధానంగా మనం జీవిస్తున్నామా ఎవరితోటి మనం అబద్ధాలు ఆడుతున్నాం ప్రతి నమ్మకంగా ఉన్నామా నమ్మకంగా ఉంటే కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇంకెక్కువ చేస్తా అన్నాడు నమ్మకం లేకపోతే ఏం చేస్తాడు దేవుడు అది కూడా ఈరోజు చూపిస్తుంది నమ్మకంగా మనము జీవించాలి ప్రతి ఒక్కరికి నమ్మకంగా జీవించాలి తల్లి కొడుకుకి కొడుకు తల్లికి ప్రతి ఒక్కరితో మనము నమ్మకంగా జీవిస్తాలి ఈ రోజులలో ఏంటంటే అదొకటి ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క దాంట్లో అబద్ధాలే ఆడుతుంటారు పొద్దున్న నుంచి రాత్రి వరకు దాన్ని తగ్గట్టు ఆఫీసు లో కానీ ఎక్కడ కాని ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు అబద్ధ మాడకి ముందంజ వేస్తుంది ఆ ఖాతన్ గారు వాళ్ళు వాళ్ళు చర్చికి పోయి అన్ని చేస్తారు చర్చిలో ఉన్నప్పుడే వాళ్ళు నిజంగా మాట్లాడతారు చర్చిలో ఉన్నప్పుడు పాస్టర్ కూడా కొన్నిసార్లు వాళ్ళు అబద్ధంగా బోధిస్తుంటారు అబద్ధ యొక్క స్టడీస్ చేస్తుంటారు ప్రతి ఒక్కరికి నమ్మకంగా ఉన్నామా అన్నికి అర్థం కాకపోతే వేరే వాళ్ళని అడిగి చెప్పాలి మనకు అర్థమైనట్టు మనము ఊన్ మనం థింకింగ్ చేసుకోవద్దు ఎక్కడైనా వినాలి విని చెప్పాలి లేదంటే దేవుడిని జ్ఞానము అడగాలి టూ అవర్స్ మనం ప్రేర్ లా కూర్చున్నాం అనుకో ప్రతి ఒక్క నాలెడ్జ్ మనకు దేవుడు ఇస్తాడు ఇవి చెప్పాలి దేవా ఎట్లా నేను దీన్ని బోధించాలి ప్రతి ఒక్కరు ఎట్లా విత్తనం వేయాలి ప్రతి మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ ఉండాలి చెప్పేటోళ్ళు కరెక్ట్గా ఉంటే వినేటోళ్ళు కూడా అప్పుడు సరి ఏ విధంగా మనము జీవిస్తున్నాం ఏ విధంగా మనము ముందుకు సాగుతున్నాం ఏ విధంగా మనం డే టు డే లైఫ్ లో ముందుకు మనము వెళ్తున్నాము ఏ విధంగా మనం ప్రతి ఒక్కరితో మనము జీవిస్తున్నాం ప్రతి ఒక్కరితో మనము ఏ విధంగా నమ్మకమైన జీవితంలో మనమున్నామా అంటే మనకు ఒకరు పని చెప్తారు వాళ్ళ అబ్బాయికి చెప్తే నమ్మకంగా చేస్తాడని మరి నువ్వు ఎందుకు అనుకోవు ఆ అబ్బాయి నువ్వేందుకు కావు యేసు నీకు గృహ నిర్వాహకత్వం ఇచ్చింది ఈరోజు ఆయన గుర్రలను మేపు నీకు గృహ నిర్వాహకత్వం ఇస్తే నువ్వు కొన్ని గుర్రలు అక్కడ పోతున్నాయి కొన్ని గుర్రలు ఇక్కడ పోతున్నాయి ఇంకో గొర్రె ఎక్కడెక్కడనో వెళ్ళిపోతున్నాయి గొర్రె ఎక్కడ పోయినా కూడా దాన్ని తీసుకోనికి వస్తలేవు నువ్వు కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి అక్కడ వెళ్ళిపోయి ఆత్మహత్య చేత దాని చేత ప్రతి ఒక్క చేత వాళ్ళు చనిపోతున్నారు ఈరోజు చనిపోతున్నప్పుడు మనము ఆత్మలని గరి ఆత్మ దగ్గరికి నువ్వు వెళ్ళాలి నీకు అన్ని ఇచ్చిండు స్వస్థత వరం ఇచ్చిండు కృపవరాలు ఇచ్చిండు అయినా కూడా నువ్వు యూజ్ చేసుకోపోతే అది ఎందుకు వేస్తే కదా యూజ్ చేయకపోతే ఏమవుతుంది అది మలినం పడిపోయి మనము ఒకటి ఒక ట్యాబ్లెట్ ఇచ్చినాం అనుకో దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత అది వేసుకుంటే రియాక్షన్ అవుతుంది రియాక్షన్ అయిపోయి అది ఏ పని చేయాలో ఆ పని చేయకుండా మనకు రివర్స్ రియాక్షన్ అయ్యి రివర్స్ ఇస్తుంది సో నీకు ఈ రోజు ప్రతి ఒక్క వరాలు మనకి దేవుడు ప్రతి ఒక్క వరాలు ఇచ్చినప్పుడు నమ్మకం రాయన యొక్క పని చేయడానికి మనము నమ్మకమైన యోధులుగా మనము ధరికి సాగాలి ప్రతి ఒక్కటి ఇచ్చింది నీకు ప్రతి ఒక్క విధమైనటువంటి పరిచర్లో ఎలా మాట్లాడాలి పరిచరలో ఎలా తీసుకురావాలి ఒక పాపిని రక్షించాలంటే నువ్వు ఏం మాట్లాడాలి ఒక పాపిని ఒక ఆత్మని రక్షించాలంటే నువ్వు ఏమేమి చెప్పాలి ఆయన బాప్తిష్ట తీసుకోవాలి ఆయన ఉండే విధానం ఎట్లుండాలి నువ్వు దేవుని నమ్ముకోవాలని నీ దేవుడే తప్ప ఎవరు లేరు అని మనం చెప్తే ప్రతి ఒక్కరు నమ్ముతారు కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు బయటికి వెళ్ళి చెప్పని కూడా మనకు చేతనేతే లేదు అక్కడ పోదాం బ్రదర్ ఇక్కడ వద్దాం బ్రదర్ అని చెప్తారు కానీ వాళ్ళు నమ్మకంగా చెప్తారు కానీ వాళ్ళు వే ఆఫ్ అంటే ఓవరాల్ గా వాళ్ళు చేయనికి వాళ్ళు ముందుకు రారు ఇది చేద్దాం బ్రదర్ అది చేద్దాం ఇక్కడ మీటింగ్ ఉంటే వస్తా అంటే వాళ్ళు చేస్తారు నాకు లేట్ అయింది బ్రదర్ నేను రాలేను బ్రదర్ అని మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు సో అక్కడ ఏంటంటే నమ్మకం అనేది మనకు పుడుతుంది ఆ యొక్క ఆ యొక్క ఫుల్ఫిల్ చేయనిక మనకు ఏం చేయలేం అనమాట ఆ యొక్క బంధుత్వంలో కొన్ని స్క్రాచెస్ వస్తాయి కొంచెము ఓ అదే దూరం అయిపోతుంది మనకు మాటలు కరెక్ట్ లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది సో ఏదైనా చెప్తే మనము ఈరోజు నేను ఏమైనా చెప్పినామనుకో అది యొక్క నిర్వాహత్వం చేయనికి మనము హండ్రెడ్ ట్రై చేయాలి కాకపోతే అప్పుడు నైన్టీ అయినప్పుడు వన్ పర్సెంట్ కాలేదనుకో నేను ఇట్లా పరిస్థితి నాకు వేరే వాళ్ళు ఎవరో చనిపోయారు నేను బయటికి వెళ్తున్నానని చెప్తే అప్పుడు నా యొక్క సమాధానం ఉంటది కానీ నువ్వు ఇంట్లోనే ఉండి కూర్చొని ప్రేరుకు వస్తా అంటే వస్తా అంటారు కానీ అక్కడ రానికి దూరమైన బ్రదర్ నేను రాలేను ఇంట్లో ఎండు బ్రదర్ నేను రాలేను ఒక్కొక్క ఒక్కొక్కటి చెప్తున్నాడు సాకులు చెప్తున్నావు అనమాట అయితే మనం ఏంటంటే గృహ నిర్వాహకత్వం ఉన్నప్పుడు ఇక్కడ చూసుకుంటే అతను ఏం చేసింది చూడండి ఇక్కడ హౌస్ హోల్డర్ అక్కడ ఏం చేసింది అక్కడ గృహ నిర్వాహకత్వం ఇక్కడ చూసుకుంటే రెండవ శరం చూస్తే అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించుము నీవు ఇక మీదట గృహ ఉండవల్ల కాదని వాణితో చెప్పాను ఆ గృహ తనలో తాను నా ఈ గృహ పనిలో నుండి నన్ను తీసివేను గనక నేను ఏమి చేతును త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను అంటే అక్కడ గృహ నిర్వాహకత్వంకి లెక్క అడిగేండు ఆ యజమానుడు వచ్చి నీకు లెక్క అడిగేడు మన యేసు ప్రభు వచ్చి నీకు లెక్క అడతాడు ఈ రోజు నువ్వేం చేసినావు బిడ్డ ఈరోజు ఒక్క పాపిన రక్షించినవా ఒక్క ఆత్మన రక్షించినవా నీకు ఇల్లు అంతటిలో నమ్మకమైన దాసునిగా నువ్వు ఉన్నావు ఈరోజు ఇల్లు అంతటిలో ఉన్నావు కానీ పని నువ్వు చేస్తున్నావు నీ కొరకే నువ్వు ప్రేర్ చేస్తున్నావు నీ కొరకే నువ్వు అన్ని యూజ్ చేసుకుంటావు కానీ ఇతరుల కొరకు బాగుపడ ఒకరికి ఎవరికైనా స్పష్టత వరం ఉందనుకో ఆ ఇంట్లోకి వెళ్ళి స్వస్థత వరం ఉంటే ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలి విశ్వాసమైన ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయి సో దేవుడు అదే చెప్తున్నాం కదా నువ్వు విశ్వాసమైన ప్రార్థన చేస్తే వాళ్ళ బాధలు కూడా నీకు తీరిపోతాయి అంటే పెట్టి ప్రార్థన చేయమంటాడు ప్రార్థన చేసినప్పుడు ప్రతి బాధలు ఎంతో మంది ఉన్నారు క్యాన్సర్ తోటి పీడిస్తురు ఇంకో ఎంతో మంది ఆపరేషన్ అయ్యి ఉన్నారు ఎంతో మంది కాల్ చేయి ఎంతో మంది కుష్ఠరోగులు ఆయన ఏసు ప్రభు అటం చేసిందా అందరి దగ్గరకు వెళ్ళిండు ఆయన ఆయన వెళ్తుంటే జన సమూహం మొత్తం వెంబడి వస్తుందనమాట ఏసు ప్రభు ప్రతి ఒక్కరు చెట్ెక్కి కూడా చూసింది ఆయన జక్కయ్య పుట్టి జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ చెట్ెక్కి చూసి ఆయనని ఇంటికి ఆహ్వానించిండు సో ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాము ఆయన ఆయన నమ్మదగిన స్థితిలో ఉన్నామా ఆయన నమ్మకం పోగొట్టుకునే స్థితిలో ఉన్నామా మనం ఏ విధంగా మనము రక్షింపబడి కూడా రక్షింప నేరకుండాట్లు మనము జీవిస్తున్నాం ఈవెన్ హిందూస్ మంచిగా వాళ్ళు పూజ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళు పొందుకుంటారు ప్రతి ఒక్క జాబ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ముందంజ ఉన్నారు మనం బీయింగ్ ఏ క్రిస్టియన్ మనం వెనకాల వెనకాడుగు వేస్తున్నాం ఎందుకు వెనకాడుగు వేస్తున్నాం ఆయన జీవితంలో ఆయన యొక్క వాక్కులో ఆయన యొక్క బైబుల్లో ఆయన యొక్క పాటలు ఆయన యొక్క ప్రతి దాంట్లో మనము నమ్మకంగా ముందుకు వెళ్తున్నామా వెళ్తున్నామా లేదా అని మనము పరీక్షించుకుందాం ఆయన యొక్క మనము జీవిస్తున్నామా ఆయన యొక్క అన్ని సహవాసంలో మనము సహోదర ప్రేమ తోటి మనము ఈరోజు జీవిస్తున్నాము నమ్మకమైన జీవితం ఎలా ఉండాలి నమ్మకం లేకపోతే ఇంకేమవుతుంది నమ్మకం ఉంటే ఇంకేమవుతుంది నమ్మకం ఉంటే ఫ్రూట్ఫుల్ లైఫ్ మనకు వస్తుంది ప్రతి ఒక్క ఫ్రూట్ఫుల్ అనేది మనకు వస్తుంది ప్రతి ఒక్క ఆశీర్వాదాలు మన మీద కుమారిగా పడతాయి ఆయన పని చేస్తే నువ్వు ఆయనలో ఉంటే ఆయన నీలో ఉంటాడని చెప్పిండు వ్యవహాన్ స్వార్థ పదిహేన అధ్యాయంలో నువ్వు ఆయనలో లేకపోతే నమ్మకంగా లేకపోతే ఆయన నిజమైన ద్రాక్ష వల్లి లెక్క ఉన్నాడు ఆయన నిజమైన ద్రాక్షవల్లి నిజంగా ఉన్నాడు ఆయన ద్రాక్షవళి సో ఆయనలో నువ్వు ఫలించకపోతే అంటు కట్టినట్టు ఫలించకపోతే ఆ యొక్క నమ్మకం అనే జీవితం మనకు రాదనమాట ఆయనలో అంటు కట్టుకోవాలి మనం అంటు కట్టుకొని ఏమంటే ఎండిపోకుండా ఎవ్రీ టైం మనము ఆకువాడక తన కాల మందు చెట్టు వాళ్ళే మనము ఉండాలి అతడు ఏం చేస్తుండే నీటి కాల్వల పక్కకు మనము మొలిసిన అనుకో ఎవ్రీ టైం నీరు పెట్టే అవసరమే లేదు నీటి కాల్వ పక్కకి చెట్టు ఉంటే అది ఎవ్రీ టైం వేళ్ళ ద్వారా తీసుకొని వేళ్ళ ద్వారా మన బైబుల్ చదివి వేర్ల ద్వారా ప్రతి ఒక్క దాంట్లో మనం జ్ఞానంతో ఉండి అనే నమ్మదగిన రీతిగా మనం ముందుకు మనము ఎదగనీకి ప్రయత్నిస్తాం గృహ నిర్వాహకుడు ఏం చేస్తుంది ఇంకా అని ఏం చేస్తుండంటే నువ్వు లెక్కలు కరెక్ట్ చేస్తలేవు నేను డిస్మిస్ చేస్తా నీ పోస్ట్ నుంచి అని అక్కడ ధనమంతుడు చెప్పినప్పుడు అని ఏం చెప్తుంది ఇక్కడ చూడండి ఏం చెప్తుండంటే వేరే పని చేయడానికి నాకు రాదు నేను భిక్షం ఎత్తుకోనికి సిగ్గుపడతా ఇంకేం చేస్తును ఏంటంటే గుంతలు తవ్వలేను నేనేం చేయను నాకు అటువంటి పని అనేది రాదు సిగ్గుపడుతున్నా నేను నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు తమ ఇండ్లలోకి చేర్చుకున్నట్లు ఏమి చేయాలనో నాకు తెలియననుక్కొని అంటే వాళ్ళు ఏంటంటే గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను ఇండ్లలోకి ఏమి చేయాలనో నాకు తెలియననుకొని అంటే ధనవంతుడు ఏ ఇండ్లకేళ్ళు వెళ్ళగొడితే నేను ఏం చేయాలి దేవా అన్నట్టు ఉన్నది నేనేం చేస్తే వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒకసారి అనేది నాకు వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళనీకి నాకొక అవకాశం ఇవ్వడానికి అక్కడ అడుగుతుండ అడిగినప్పుడు ఆయన ఏం చేస్తుండే చూ చూస తన యజమాని రుణస్తులలో ఒక్కొక్కరికి పిలిపించి నువ్వు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను అయితే ఆ ధరవతునికి నువ్వు ఎంత అచ్చి ఉన్నావు మొదటి వారిని పిలిచిండు వాడు నూరు మనుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి ఏబది బది మలుగులమని వ్రాసుకోమని వానితో చెప్పాను ఏం చేసిండు నూరు మనుగులు ఇచ్చేది యజమానుడు వాడు ఏం చేస్తుండు ఏ బది వ్రాసుకోమని వానితో చెప్పాను తర్వాత వాడు నీవు ఎంత వచ్చిందావని మరి యొక్క నెలగా వారు నూరు తుమ్ల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని ఎనభది తూమ్లని వ్రాసుకోమని చెప్పాను ఎనభై తూమ్లు వంద దాన్ని ఎన్మస్ చేసిండు ఇంకా ఇంకేం చేసిండు నూరు దాన్ని నూరు మనుగుల నూనెని ఏం చేసిండు డెబ్బై చేసిండు అక్కడ ముప్పై పోయింది ఇక్కడ ఇరవై పోయింది అంటే యాభై మైన చేసింది అనమాట అన్యాయస్తున్న గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానులు వాడిని మెచ్చుకున్నాను అంటే అన్యాయస్తుమైన గృహ నిర్వాహకుడు ఏం చేస్తుండే యుక్తిగా అంటే టాలెంట్ గా అక్కడ మేనేజ్ ఇక్కడ మేనేజ్ చేసి నడుచుకుంటుండు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధాలు తమ తరమును బట్టి చూడగా యుక్త పరులై ఉన్నారు ఈ రోజుల చూసిరు కదా యుక్త పరులై ఉన్నారు వెలుగు సంబంధులై ఉన్నారు అంటే వాళ్ళు నేను కరెక్టే చేస్తున్నా వాళ్ళు చేస్తున్నారు అక్కడ థర్టీ మనుగులు మైనజ్ చేసిండు ఇక్కడ ట్వంటీ అంటే ఫిఫ్టీ ఓవరాల్ గా ఫిఫ్టీ అనేది మైనజ్ చేసిండు అక్కడ నూరు ఇవ్వాలంటే డెబ్బై రాసిండు ఇక్కడ నూరు ఇవ్వాలంటే ఎనభై రాసిండు కాదు ఎంత వరకు ఆయన నమ్మకంతో ఉన్నాడు గృహ నిర్వాహకత్వము ఎలా మనం కూడా ఒకరోజు దేవుడు మనల్ని పిలిచి నీ యొక్క నిర్వాహకత్వం ఏంటి అంటే మనం కూడా సమాధానం చెప్పాలి నేను ఈయనకు ఈ చేసినా ఈ సేవ చేసినా అది ఇచ్చిన అని మొదటి వారు కడపడి వారు అవుతారు కడపడి మొదటి వారు అవుతారు ఎక్స్చేంజ్ అవుతుంటది అనమాట దేంట్లో మనము చేస్తుంటే అది ఎక్స్చేంజ్ అనేది వస్తుంటది నిన్ను తగ్గించుకొని చెప్పినప్పుడు అప్పుడు ప్రతి దాంట్లో మైనస్ లేకుండా ప్లస్ పాయింట్ లో చెప్పినప్పుడు అప్పుడు మనల్ని ఆయనకు అన్ని తెలుసు ఆయన చూస్తాడు ఆయన కూడా ఆయన పరీక్షిస్తాడు నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా నువ్వు గృహ నిర్వాహకత్వం ఈ రోజు చేస్తున్నావు అంటే కొంచెంలో ఉన్నావా ఎక్కువలో ఉన్నావా న్యాయంగా ఉన్నావా జీవిస్తున్నావా లేదా అనేది ఇక్కడ చూపిస్తాడు ఇక్కడ వెలుగు సంబంధుల ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి యుక్త పరులై ఉన్నారు ఈ రోజులలో ఎంతమంది యుక్త పరులు ఉన్నారు అంటే నేను నాకే కావాలి ప్రతి ఒక్కటి నేనే చేయాలి అన్నట్టు అక్కడ ఉన్నది ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా మన యూత్ యూత్ ఎక్కడవైనా కూడా నేను ఏమనుకుంటారు నేనే నేనే అంతా చేస్తా నేను నాకు అన్ని వస్తాయి ఏం రానట్టు లేదు నాకు అన్ని నేను అన్ని చేస్తా నేను పెద్దోడిని అయిపోయినా అన్ని చేస్తా అన్నట్టు వాళ్ళు విరవీక్తుటరు గు పర్లేరు కానీ ప్రతి జ్ఞానం దేవుని జ్ఞానం లేకపోతే మనం ఈరోజు పడిపోతాం ఇంక ఇక్కడ ఏం చెప్తుండే అన్యాయపు స్థిరి మీకు స్నేహితులను సంపాదించుకున్నది అంటే ఏదైతే అన్యాయపు స్థిరి ఉందో మనం ఏదైతే ఇప్పుడు హండ్రెడ్ ని సెవెంటీ చేసిండు హండ్రెడ్ ని ఎయిటీ వేసి ఆ యొక్క అన్ని యాప్ సిరి వల్ల నీకు స్నేహితులు ఎక్కువ కావచ్చు అంటే నువ్వు నమ్మకంగా ఉన్నావు అసలు నమ్మకంగా లేవు ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరు మీతో చెప్పుచున్నాను సిరి ఎప్పుడు మనతో ఉంటాయా చనిపోయినప్పుడు ఆ సిరి యొక్క ఎంత బిల్డింగ్ సంపాదించు ఎన్ని కోట్లు సంపాదించు నీతో తీసుకెళ్తావా ఎట్ ది ఆఫ్ ది డే నువ్వు తీసుకోపోవు ఆ సిరి నీకు ఏం రాదు ఆ సిరిని తోటి నువ్వు నువ్వు చచ్చిపోయినాక లేచొచ్చి ఆ సిరిని తోటి ఏమైనా కొనుక్కుంటావా నువ్వు నీకు ఏమైనా ఇష్టం ఉంది చాక్లెట్ అన్న ఏదైనా కొనుక్కోవాలంటే నువ్వు కొనుక్కుంటావా ఆ లేస్తావా అసలు లేవ నీకు ఆ సిరి ఏం చేసుకుంటావు ఆ సిరి కూడా వేస్తా అనమాట కానీ నువ్వు అన్యాయపు సిరి ఏం చేస్తున్నావు స్నేహితులని నువ్వు సంపాదించుకుంటున్నావు కానీ పోయినప్పుడు ఆ సిరి రాదు నీకు ఏం రాదు నీకు ఏమైతుంది నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను నిత్యమైన నివాసం ఆయన యొక్క నిత్యమైన నివాసం పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకోవాలంటే నువ్వేముండాలి నువ్వు ప్రతి ఒక్క నమ్మకంగా జీవించాలి ఆయన పరలోకంలో రాజ్యంలో చేరాలంటే చిన్నపిల్ల మనసు ఉన్నవాళ్ళు చేరుతారని చెప్పిండు నువ్వు చిన్నపిల్ల మనసు వల్ల ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటది మీ ఆస్తిని ప్రతి ఒక్క నన్ను వెంబడించు అన్నాడు యేసు ఆయన అమ్మిండ అమ్మలే ఆయన వెంబడించ కూడా ఎంబడించలే నేను మోస ధర్మశాస్త్రం పాటిస్తున్నా నేను అది చేస్తున్నా ఇది యుప్తమైన మాటలు ఎన్నో చెప్తారు ఈరోజు ఈ రోజు పిల్లలను చూస్తే ప్రతి ఒక్కరు మా డాడీ అది ఇది అది అని ప్రతి ఒక్కరి డబ్బా కొట్టుకునే ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ పోతురు ఎట్లా ఉంటారు వాళ్ళ జీవన విధానం ఏంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఏంది వాళ్ళు ఏ విధంగా జీవిస్తురు పిల్లల్ని ఎవ్వరు చూడరు డాడీ వాళ్ళు ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు డాడీ వాళ్ళు లేనప్పుడు ఇంకొక తీరు వాళ్ళు జీవిస్తుంటారు వాళ్ళ యొక్క రహస్యమైన జీవితం ఎంతగానో డేంజర్ గా ఉంటుంది ఒక నమ్మకంగా అనేది ఉండనే ఉంటుంది వాళ్ళు ఉంటారు క్రిస్టియన్సే కానీ వాళ్ళు జీవించే విధానం మొత్తము హిందూస్ డేంజర్ గా ఈరోజు ఉంటుంది సో మనము మనం పరీక్షించుకుందాము నువ్వు ఎవరికి నమ్మకంగా ఉన్నావు ఏసు క్రీస్తుకు జీవితంలో జీవిస్తున్నామా లేదంటే బాప్తిష్టం తీసుకున్నావు బాప్తిష్టం తీసుకోగానే కాదు లైఫ్ లాంగ్ ఆయనతో జీవించాలి ఆయన ఎలా ఉన్నాడు క్రీస్తుని పోలి నడుచుకోవాలి అంటే క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడు క్రీస్తు ఎలా ఉన్నాడు ఏ ఒక్క గుణగణాలు ఉన్నాయి వే ఆఫ్ టాకింగ్ ఏంది క్రీస్తుది ఎక్కడైనా కోపబడ్డా ఎక్కడ కోపపడలే ఆయన ఎవ్రీ టైం మీద నుంచి మాట్లాడింది ప్రతి ఒక్క మాట ఆయన ఆలోచించి ప్రతి ఒక్క జవాబు శాస్త్ర పరిశీలకి ఎవరికి దొరకకుండా ఆయన మంచిగా మాట్లాడి ప్రతి ఒక్క దాంట్లో ఆయన తప్పించుకోండి ఆయన యొక్క సేవన్ చేసుకుంటే విధానంగా వెళ్ళిండి అనమాట సో మనం కూడా అందరితో సమాధానంగా ఉండి అందరితో మనము నిదానంగా అందరితో మనం మాట్లాడేటప్పుడు నమ్మకంగా నమ్మకమైన మాటలు అని కూడా నిజమైన నమ్మకమైన వాడు ఈరోజు అయితే ఇక్కడ ఏమంటుందంటే మిక్కిలు కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు కొంచెం ఇచ్చి నీకు కొంచెం ధనం ఇస్తే ఆ ధనంని మిక్కిలు కొంచెంలో మనము నమ్మకంగా ఉండాలి ఎక్కువలో నమ్మకంగా ఉండవు మిక్కిలు కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను అంటే కొంచెంలో అన్యాయం ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయం అంటే అన్యాయపు గుణము వాది ఇంకా పోదు కొంచెం ఇచ్చిన ఎక్కువ ఇచ్చిన వాడు నమ్మకంగా ఉండేవాడుగా లేడు కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడలా ధనము ఎవరు మీ వర్షం చేయను నమ్మకంగా నువ్వు ఉండాలి అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి అది అన్యాయంగానే నువ్వు ఆయన స్తుడు కానీ ఏంటంటే అన్యాయంగా ఉండకుండా నమ్మకంగా ఉండాలి కొంచెం ఇచ్చిన దేవుడు ఎంత కొంచెం ఇచ్చిండు ఒక ఏమంటాడు థర్టీ ఫైవ్ గజాలు ఇచ్చిండు నీకు ఆ యొక్క థర్టీ ఫైవ్ గజాలనే నమ్మకంగా ఉంటే ఇంకా నీకు ఫిఫ్టీ గజ హండ్రెడ్ యాడ్స్ అవన్నీ ఇస్తాడు నీకు నమ్మకంగా ఉన్నందుకు నువ్వు ఈరోజు థర్టీ ఫైవ్ గజాలలోనే ఆ యొక్క స్క్వేర్ ఫీట్లను నువ్వు లేకుండా అన్యాత్ చేసి అక్కడ పక్క ఉంది ఇక్కడ పక్కన నువ్వు తీసుకుంటే దేవుడు నిన్న ఎప్పుడు నమ్మకంగా ఉండని ఇయ్యాడు దేవుడు నిన్నెప్పుడు ఇంకొక వంద గజాలు నూట యాభై గజాలు అనేది నీకు ఇయ్యాడు అనే ఒక పని చేసినప్పుడు నమ్మకంగా ఉండాలి అన్యాయ స్త్రీ ఎందుకు నీకు అన్యాయ స్త్రీ అవసరమే లేదు అన్యాయంగా నువ్వు సంపాదించడం అవసరమా అవసరం లేదు నీకు దేవుడు తిననీ తిండి ఇచ్చిండు ఆహారం ఇచ్చిండు ఉండనిక ఇల్లు ఇచ్చిండు బట్ట ఇచ్చిండు ఫస్ట్ ఒక్కటి ఇచ్చిండు దేవుడు ఆయన కూడా నువ్వేం చేస్తున్నావు ఉరుకుతున్నావు నువ్వు నాకు పైసలు కావాలని స్థితి నువ్వు ఉరుకుతున్నావు అని యొక్క నమ్మకము ఎక్కడనో పక్కకు పెట్టేసి ఆ సిరి వెంబడి ఉరుకుతుంటే ప్రతి ఒక్కటి కొలాప్స్ అవుతుంది సిరి ఒక్కటే వస్తుంది కానీ నీ ప్రాణం ఆడితే నీ ప్రాణం పోయినప్పుడు ఆ సిరి ఏం చేసుకుంటావు నువ్వు ఎవరికి ఇస్తావు మీ వాళ్ళకి ఇస్తావు అనుకో కానీ నువ్వు లేచి నువ్వు అది నీ ప్రాణం పోయినాక నువ్వు ఏం చేయలేవు కాళ్ళు చేతులు ప్రతి డెడ్ అయిపోతుంది ప్రతి మైండ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది అప్పుడు నువ్వు ఏం చేయలేవు అన్ని ఆప్స్ పెట్టుకొని నువ్వు వాలకిచుడు వీలకిచుడు కంటే నువ్వు న్యాయంగా బతుకుతే నువ్వు ఎంత సంపాదించినవు అది ఉంటే చాలు అన్యాయంగా సంపాదించింది ఎప్పుడు నీ వెంబడి రాదు అది ఇక్కడ చెప్తుండు దేవుడే చెప్తుండు నేను చెప్పే నా మాటలు కావు అన్యాయంగా సంపాదించింది ఎప్పుడు మనతోటి రాదు న్యాయంగా సంపాదించి మనం ఎవ్రీ టైం నమ్మకంగా ఉండాలి ఆయన చెప్పిన మాటలకు ఎవ్రీ టైం నమ్మకంగా ఉంటే మనము ప్రతి మీరు పరలస్ము విషయంలో నమ్మకంగా ఉండని మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును పర్ల సొమ్ము ఇచ్చినప్పుడు నమకంగా ఉండాలి వాళ్ళ సొమ్ము మనం తీసుకోనికి తగదు వాళ్ళు ఇచ్చినప్పుడు నమకంగా ఇచ్చినప్పుడు మనం నమకంగా వాళ్ళకు అప్ప చెప్పాలి మీ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు ఏం చేస్తున్నాడు ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వారు ఒకరిని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకని ధృవీకరించును మీరు దేవుని దేవునిని సిరిని ేవింపలేదని చెప్పాను ఏం చేస్తుడు దేవుని స్థితిని మనము ఎవ్రీ టైం మాము దేవునికి స్థిరికి మనము మూట కట్టొద్దు దేవునికి స్థిరికి పోలిక కట్ట ఒక వర్కర్కి ఇద్దరు యజమానులు ఉన్నారా తగదు తగలదు అంటే ఒక్కరినే ప్రేమిస్తాడు వాడు వాడు ఏం చేస్తాడు ఒకరినే ప్రేమిస్తాడు ఎవరైతే ఎక్కువ పని చెప్పారో వాళ్ళనే ప్రేమిస్తాడు ఎక్కువ పని చెప్పిన ఏం చేస్తాడు మాకు మనసులో మనసులో వారు తిట్టుకుంటాడు అనమాట అట్లా ఉంటుందన్నమాట ఒకరిని ద్వేషిస్తాడు ఒకరిని ప్రేమిస్తాడు అయితే ఏంటంటే సిరికి దేవునికి మనకు పోలిక సిరి సిరే పో మనము దేవుడు దేవుడే దేవుని మనము సిరిని పక్కకు పెట్టదు ఇక్కడ ఏం చెప్తుండండి ఇంకొక వచనం చూస్తే మనకు మతే స్వార్థ ఇక్కడ ఏమంటుండే బల నమ్మకమైన మంచి దాస్తుత నమ్మకంగా ఉన్నవా నమ్మకంగా ఉంటే నీకు మంచి దాసు అని నీకు ఈరోజు తెలియదు వస్తుంది అత్యు వార్త ఇరవై ఐదో దేశం పద్నాలుగో వచ్చిన ఒక మనుషుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతను ఒక ఐదు తలాంతులు రెండు ఒకనికి ఒకటి ఎవరికి సామర్థ్యం చెప్పినా వానికి వెంటనే దేశాంతరం పోయాను ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక ఆయన ఏం చేసిండు దేశాంతరం పోతుండని ఐదు ఇచ్చిండు ఐదు తలాంతులు అంటే ఒక తలాంతి ఇచ్చుకోండి థర్టీ సిక్స్ వస్తుంది అనమాట ఈ రోజు చూస్తే సో ఒక తలాంతు ఐదు తలాంతులు ఇచ్చిండు ఒకనికి ఒకనికి రెండు తలాంతులు ఇచ్చిండు ఒకనికి ఒక తలాంతు ఇచ్చిండు ఐదు తలాంతులు ఏం చేసిండంటే వాడు వ్యాపారం చేసి ఏం చేసిండు ఇంకొక ఐదు తలాంతులు సంపాదించిండు ఏంటంటే మనము ఇంటికి వెళ్ళినాక మనము చదువుకోసి మనకు టైం లేదు సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఐదు తలాంతులు తీసుకున్న వాడు ఏం చేసిండు ఇంకొక ఐదు తలాంతులు బిజినెస్ చేసి సంపాదించిండు అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు ఇచ్చివే అవ్యూగాక మరి ఐదు తలాంతులు సంపాదించిందని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకం నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను అయితే ఏం చెప్తుడు ఇక్కడ ఐదు తలాంతులు ఇస్తే ఐదు తలాంతులు వాడు యజమానితో సంతోషంతో బలా నమ్మకమైన మంచి దాసుడా మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఈ పేరు బలా నమ్మకమైన మంచి దాసుగా నమ్మకంగా జీవిస్తేనే కదా మన మన యొక్క క్రియల చేత మన యొక్క ప్రతి ఒక్క దాని చేత మనము నమ్మకంగా ఉన్నామా లేదా మనకు తెలుస్తుంది ఎవరైనా పని చెప్పినప్పుడు ఆ పని పూర్తి చేస్తే నమ్మకంగా ఉన్నామా మనకు తెలుస్తుంది ఇంకా రెండు తలాంతలను చూసాం రెండు తలాంత అయినా ఏం చేసినా చూసాం అలాగే ఇరవై రెండో వచ్చినాం రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించువే అవి కాక రెండు తలాంతులు సంపాదించాయని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాస్తుడా నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటేవి నేను అనేకమైన వాటి మీద నియమించదను యజమానునితో సంతోషంతో పాలు పొందమని అతనితో చెప్పాను ఇక్కడ కూడా సెకండ్ అయినా కూడా సేమ్ రెండు తలాంతులు ఇస్తే ఇంకొక రెండు తలాంతులు జోడించింది జోడించినప్పుడు బల నమ్మకమైన మంచి దాస్తుడా బల నమ్మకమైన నీకు ఈ రోజు తలాంకులు ఇచ్చిండు నీకు ఎన్ని తలాంకులు ఇచ్చిండు ఐదు పది తొమ్మిది వరాలలో నీకు ఒక రెండు వరాలు ఇచ్చినా కూడా అవి మనము యూజ్ చేసుకోవాలి రెండు వరాల్ని నాలుగు వరాలుగా మనము చేయాలి ప్రతి వరం ఇచ్చిండు నీకు ప్రతి ఆశీర్వాదాలు ఇచ్చిండు దాన్ని నువ్వు ఎందుకు పొందుకుంటలేవు నీకు స్వస్థతమైన వరం ఉంది ఆయన నువ్వు వెళ్తలేవు బయటికి వెళ్తే ఇంట్లోనే ఉంటే ఆ యొక్క స్వస్థతమైన వాడుకోలేవు నీకు ప్రవచన వరం ఉంది ప్రవచన వరం ప్రవచించాలి పోషించినప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలు తెలుసుకుంటారు నీకు పరిశుద్ధాత్మ వరం ఉంది పరిశుద్ధాత్మ చేత మాట్లాడాలి ప్రతి ఒక్క దయ్యాలతో మాట్లాడి ప్రతి ఒక్క దాన్ని నువ్వు వెలగొట్టాలి దయ్యాలకు తెలుసు యేసు ప్రభు ఎవరు కానీ నువ్వెవరు తెలుస్తుందా నువ్వు నమ్మకంగా కదా దయ్యాలకు కూడా తెలిసేది మళ్ళా దాసుడు వస్తుందని ప్రతి మనము దేవుల్లో నమ్మకంగా ఉండి ప్రతి ఒక్క వరంని మనం పొందుకొని ప్రజలకు మనము సంఘంలో నువ్వు వాడుకోవాలి సంఘ క్షేమాభివృద్ధికి మనము వాడుకోవాలి ఇంకేం చేస్తుందంటే ఇప్పుడు ఒక తలాంతు వాడిని చూసాము తర్వాత ఒక తలాంతు తీసుకునే వాడు వచ్చి అయ్యా నువ్వు విత్తన చోట కోయేవాడవు చల్లని చోట పంట కూల్చుకున్న వాడనై పఠినడవాని నేను ఎరుగుతున్నాను అంటే యజమానుడు ఎట్లుడు విత్తన చోట పంట కోస్తాడు చల్లని చోట పంట కూల్చుకున్న వాడై అంటే యజమానుడు ఎక్కడైతే అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అక్కడి నుంచి ఆయన రాబడుతున్నా అనమాట నుంచి ప్రాఫిట్ రాబడికి ఇక్కడ చూస్తుడు యజమానుడు కానీ ఇతను ఏం చేసింది చూసాము గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని నీకు తలాంతి ఇచ్చినప్పుడు నువ్వు భూమిలో దాచిపెడుతున్నావా నిన్న నువ్వు పరీక్షించుకోని తలాంతి ఎక్కడ పోతుంది నీ యొక్క నొక్క తలాంత్ లేదా నీ యొక్క నమ్మకమైన జీవితంలోనూ ఉన్నవా నీకు తలాంతి ఇచ్చింది తలాంతి ఇచ్చినాక మళ్ళీ నువ్వు పడిపోతే అప్పుడు ఎవరిని అడగాల దేవుడు నువ్వు పడిపోకుండా నువ్వు ఉండాలంటే ఒక తలాంతును నువ్వు వాడుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో తలాంతులు ఏం చేసిండు భూమిలో దాచిపెట్టిండు ఇదిగో నీది నీవు తీసుకొన్నామని చెప్పాను అందుకు అతని యజమానుడు చూచి సోమరు చెడ్డ దాచుడా మనం ఈరోజు సోమరు జీవితంలో జీవిస్తున్నామా ఎక్కడైనా వెళ్ళమంటే వెళ్లకుండా మనం ఇంట్లో పండుకొని ఇంట్లో మనము ఉండి ఏ పని లేకుండా మనం ఉన్నామో ఎక్కడైనా వెళితే అక్కడ సేవనైనా జరుగుతుంది నీకు సేవ ఇచ్చిండు దేవుడు సేవ ఇచ్చినందుకు నువ్వు వెళ్ళి నీ యొక్క ఇంత ఎండ ఉండని ఏముండని దేవుడు నిన్ను కాపాడుతాడు సోమరువైన చెడ్డ దాక్షగా నేను విత్తని చోట కోయి వాడను చల్లని చోట వంట కూర్చుకోవను నువ్వు ఎరుగుదవా అన్నాడు అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యుద్ధ ఉంచవలసి ఉండేను అంటే ఆయన ఒక్కో తలాంతు సహకారుల యుద్ధ ఉంచితే నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని అని చెప్పి ఆ తలాంతు వాని యుద్ధ తీసివేసి పది తలాంతులు గలవానికి ఇచ్చింది అయితే నువ్వు ఈరోజు సోమారైన దాస్తునిగా ఉన్నావా నువ్వు నీ తలాంతుని మల్టిప్లై చేసుకోనికి నువ్వు పరీక్షిస్తున్నావా మల్టిప్లై చేసుకొని వస్తే లేదా యూజ్ చేసుకో ఎక్కడ బిజినెస్ మ్యాన్ చేసిండు ఐదు తలాంతులు ఇస్తే పది తలాంతులు ఆయన తీసుకోండు ఐదు తలాంతులు ఇస్తే పది తలాంతు చేసిండు రెండు తలాంతులు ఇస్తే నాలుగు తలాంతులు అక్కడ ఉన్నాయన్నమాట సో మనం ఏ విధంగా మనము జీవిస్తున్నాం డే టు డే లైఫ్ లో నమ్మకమైన జీవితం జీవిస్తున్నావా బలా నమ్మకమైన మంచి దాస్తులు అని ఎప్పుడు అంటారంటే నువ్వు ఏ పని నువ్వు కరెక్ట్ చేసి ఏ ఆఫీసులో అయినా నువ్వు కరెక్ట్ చేస్తే అప్పుడు బలా మంచి దాస్తుల ఇంక్రిమెంట్ ప్రతి నీకు ఇస్తాడు నీకు ఆఫీసులకి యజమానులకి ప్రాఫిట్ చూపిస్తే వాళ్ళు నిన్ను పెట్టుకునే విధంగా ఉంటారు నువ్వు ప్రాఫిట్ చూపెట్టాలనుకో నువ్వు రోజు వస్తున్నావు పోతున్నావు రోజు పని చేస్తున్నావు కానీ వాళ్ళ ప్రాఫిట్ వచ్చే పని నువ్వు చేస్తలేవు ప్రాఫిట్ వచ్చే ఐడియాస్ మనము ఇస్తలేము ప్రాఫిట్ వచ్చేది ప్రతి ఒక్కటి మనము ఉండలేమనమాట రోజు నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోతున్నావు కానీ అది ఏంటంటే భూమిలో దాచ పెట్టినట్టే ఉంటుంది నిన్ను నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలంటే నువ్వు ఇతరులతో మాట్లాడాలి ఆఫీస్ లో ప్రతి ఒక్కటితో ఆఫీస్ లో ప్రతి జ్ఞానము సంపాదించుకోవాలి ఆఫీస్ లో కానీ ఇక్కడే కానీ నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే బలా నమ్మకమైన మంచి దాష్టం ఉంటాయి ఒక్క తలాం తీసుకెళ్ళి నువ్వు భూమిలో దాచ పెడితే దానికి ఏం రాదనమాట అది మళ్ళీ తెచ్చిస్తే అది ఏం నువ్వు సహకారులకనిస్తే దానికి వడ్డీ నేను వచ్చి వసూలు చేసుకుంటురంటుంది అయితే సోమరి వాన లెక్క మనం ఉండకుండా చురుకు వాన లెక్క ఉండి సోమరి వాడు చూద్దాం ఇక్కడ కింద చూస్తే అయితే నీవు నా సొమ్ము సౌకారుల యుద్ధ ఉంచవలసి ఉండాను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందిని అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసుకువేసి పదే తలాంతుల కలిగిన ప్రతి వానికి అతని సమృద్ధి కలగను అంటే కలిగిన ప్రతి ఎవరైతే కలిగిందో మనకి ప్రతి వానికి దేవుని యొక్క సమృద్ధి ఇవ్వాలి లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినది తీసివేయాలను ఎవరి దగ్గర అయితే లేదో వానికి కలిగింది కూడా దేవుడు తీసేసుకుంటాడు మరియు పనికి మాలన దాస్తుని చీకట్లోనికి త్రోసి వేయడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండవాలను ఉండున్నా నేను అయితే ఏం చేసిండు పలికి దాసుని ఏం చేసిండు వెలుపడి చీకట్లోనికి త్రోసి చీకట్లో పడేసి అక్కడ ఏముంటది ఏడుపు పనులు కొరకుట ఉంటుంది మనకు అవసరమా ఏడుపు పండ్లు కొరకుట నువ్వు చీకట్లో ఉన్నావు అనుకో చీకటి జీవితంలో జీవించినవనుకో నమ్మకంగా ఉండకుండా అప్పుడు నువ్వు ఏమవుతావు ఏడుపు పండ్లు కొరకుట మనకు వస్తుంది అన్నమాట వెలుగులో జీవించాలి వెలుగులో మనం ఉండాలి ఐదు తలాంతులు ఇస్తే ఐదు తలాంతులు చేసేలాగా మనము ఈరోజు జీవించాలి ఒక తలాంతి ఇచ్చి భూమిలో దాచిపెట్టి అప్పుడు బల కొంచెంలోనే నువ్వు లేకపోతే ఇంకా మొత్తంలో మొత్తం దాంట్లో అన్యాయంగా నువ్వు జీవిస్తావు మిక్కిలు కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండి కొంచెం ఇచ్చినప్పుడే నువ్వు నమ్మకంగా ఉండే ఒక తలాంతి ఇచ్చినప్పుడే నువ్వు నమ్మకంగా ఇంకా మొత్తం ఐదు తలాంతులు అయినా వీక్షిస్తుండే కానీ ఈరోజు ఒక్క దాంట్లోనే నువ్వు మైనస్ అయితే అప్పుడు నువ్వు ఏమిటో నువ్వు పండ్లు పొరుక్కుంటా ప్రతి మనకు అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఇంకొక వచనం చూస్తే ప్రకటన రెండో అధ్యాయం పదో వచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా సాతాను మీలో కొందని చర్యలో వేయింపబోచున్నాడు అంటే మనకు ఏంటంటే మనకు టికెట్లో వేయబోతుంది అనమాట చర్యలో వేస్తుంది సాతాను గారు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చర్యలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును ఏమంటుండ పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను అంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు కాతాన్ గడు ఎవ్రీ టైం మనకి శోధిస్తుడు మన పక్కకే ఉంటాడు వాడు బలా నమ్మకమైన మంచి దాస్త దాని చేయకుండా వాడు ఎవ్రీ టైం మన పక్కకుండి ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేస్తుంటాడు ప్రతి ఒక్కరికి ఒక పనిలో నిమగ్నం చేస్తుంటాడు అరే నేను ఈరోజు బైబుల్ జాగ్రత్త పనిలోనే ఉన్నా మనము ఆయన గుర్తు చేయడు ప్రతి ఒక్క దాంట్లో అపవాది మనల్ని శోధిస్తుడు మీలో చెరలో కూడా వాడు వేస్తాడు పది దినములు శ్రమ కలిగినాక మరణం వరకు తీసుకుపోతాడు శ్రమ కలుగుతుంది శ్రెమలు ఎన్నో వస్తుంటాయి మనకి ఇప్పుడు నాకు సిక్స్ మంత్స్ నుంచి నాకు జాబ్ లేదు ఎవ్రీ టైం నేను చూస్తున్నా కానీ ప్రతి ఒక్కటి మంచి ప్రొఫైల్ మంచిది వస్తలేదు సో ఏదైతే నేను కూడా ఆయన దేవుడు ఇస్తాడు మనకు నమ్మకంగా ఉన్నాము ఆయనకు ఆయన పని చేస్తున్నాము ఆయనలో అడ్డు కట్టుకొని మనం ఉన్నాము ఆయన పని చేసినప్పుడు ఆయన మన పని కూడా మనకు చేసే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది సో దాని ఫైనల్ ఇంటర్వ్యూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏం సంగతి నేను చేస్తున్నా సో ఆయన యొక్క యాజ్ ఎ గా కూడా మనము ఫిట్ కావాలి యాజ్ ఏ బ్రెయిన్ తోటి కూడా మనము షార్ప్ గా మనం మాట్లాడాలి అప్పుడే కూడా మనకు ఆ జాబ్ అనేది మనకు దొరుకుతుంది బలా నమ్మకమైన మంచి దాస్తులు అన్నప్పుడు మనం నమ్మకంగా ఉంటేనే అయితే మనము ఉంటాము అయితే ఏంటంటే నేను జ్యువెలరీ షాప్ లో చేసినప్పుడు ఏం చేసినామంటే ఆయన కొన్ని కోట్ల బంగారం ఉంటది మా సేటుకి కిషోర్ కుమార్ జైన్ కజానా జ్యువెలర్ ఎండి ఆయన ఏం చేస్తాడంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అన్నిటికీ ట్యాగింగ్ చేసి వెళ్ళిపోతాడు కొన్ని కోట్ల బంగారం నమ్మకంగా వాళ్ళకు మేనేజర్లకు అప్ప చెప్తాడు నమ్మకంగా మేనేజర్లకు అప్ప చెప్పినా మేనేజర్లు ఏం చేస్తారంటే అది ఆ బంగారం మాకు అప్ప చెప్తారు మా మేనేజర్లకు అప్ప చెప్పి నేను ఇంకా ఎగ్జిక్యూటివ్ కి అప్ప సో అంతా ఒకసారి టాలీ చేసి వాళ్ళకు క్యాష్ కట్టర్ నుంచి టాలీ చేసుకుంటారు కొత్త బంగారం వచ్చినావు ఫస్ట్ ఒక్కటి ఎన్ని రెండు వందల యాభై మూడు వందల కిలోలు ఉంటది టోటల్ స్టోర్ బంగారం అది ఏం చేస్తారంటే రాత్రి కాగానే సేఫ్ లో పెడతాం సేఫ్ స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ లో పెడతాం సో ఒక్కటి కూడా టాలీ కాకపోతే ఆ కౌంటర్ అక్కడనే ఉండాలి ఒక్కటి కూడా టాలీ కాకపోతే అంటే ఆయన ఆయన మొబైల్లో చూసుకుంటాడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ మొబైల్ లో వీడియో వచ్చేస్తారనమాట ఎక్కడ స్టోర్ కొట్టాలో యాభై స్టోర్లు ఉంది ఫిఫ్టీ స్టోర్స్ అక్కడ నుంచి ఆయన రిమోట్ కంట్రోల్ త్రూ ఆయన చూస్తుంటాడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఎవరన్నా మిస్బిహేవ్ చేసి ఇట్లా అంటే రూల్స్ ఉంటాయనమాట ఆ రూల్స్ ప్రకారం కూర్చోకుండా ఏమైనా చేస్తుందంటే డైరెక్ట్ ఎండి సారే కాల్ చేస్తాడు కాల్ చేసి బాబు నీ పేరు ఏం పేరు అని పేరు రాసుకుంటాడు పేరు రాసుకొని వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళని అబ్బాయి ఈ టైమ్ లో ఇక్కడ కూర్చొని మాట్లాడుతుడు ఇక్కడ ఏంటంటే జోకులు చేస్తుంది ఇక్కడ ఉండి నవ్వుతుండని వాళ్ళకి చెప్తాడు అంటే చిట్టుకుంటున్నారనమాట గోల్డ్ షాప్ కాబట్టి ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంటారు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా నువ్వు ఆ స్టోర్ లో ఉన్నావు ఏ విధంగా నువ్వు కూర్చునే కానీ నీ గెస్టరు పోస్తారు ప్రతి ఒక్కటి వాళ్ళు చూసి మనకు చెప్తుంది అట్లుండదు ఇట్లు ఉండాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తారు నేను కూడా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఒకరిని సో ఈరోజు నేను కూడా ప్రతి ఒక్క దాంట్లో నమ్మకంగా ఉండి ఆయన పనిచేస్తే ప్రతి ఒక్కటి మనకు జీవకిరీటము అందిస్తాను ఇప్పుడు ఏం చెప్తుండే ఆయన పని మన నాంతం మనకు నమ్మకంగా ఉండాలి నువ్వు ఒక్కరోజు రెండు రోజులు కాదు మరణాంతం అంటే ఈవెంట్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఇయర్స్ అనమాట ఇప్పుడు ఎక్కువ బలం ఉంటే ఎయిటీ ఇయర్స్ తక్కువ బలం ఉంటే అరవై ఏళ్ళ వరకు సో నీ యొక్క లైఫ్ లైన్ లో నువ్వు ఎవ్రీ టైం నమ్మకంగా ఉన్నావా లేదా నువ్వు మరణాంతం వరకు నమ్మకంగా ఉంటే నీకేం చేస్తుంది ఈ రోజు జీవ కిరీటం ఇస్తుంది ఆయన నమ్మకంగా మనం జీవిస్తున్నావా మనం పరీక్షించుకున్నాం ఆయన నమ్మక బలా నమ్మకమైన మంచి దాస్తులు కొంచెంలో నమ్మకం ఎక్కువ ఇస్తే నమ్మకంగా లేవా ఎట్లా ఉన్నా నువ్వు ఏ విధంగా మనము జీవిస్తున్నాం అది ఒకటి మనం పరీక్షించుకుంటే ప్రతి ఒక్కరూ మనం నమ్మకంగా జీవించి ఆయన ముందుకు సాగాలని నేను కోరుచున్నా ఈ దేవుడు ఇచ్చిన చిన్న వాక్యం దేవుడు జీవించిన గాక ఆమె చిన్న మాట ప్రయాణం స్తోత్రం అయిన ప్రభా నీకే వందనాల దేవాయసేమ ప్రభావ ఈ యొక్క వాక్యం ఇచ్చిన దాన్ని బట్టి వందనాల స్తోత్రాల దేవాయసం అప్పుడుభా ఎంతో మంది మరణించారు దేవా మీ యొక్క నమ్మకం లేక జీవించి మీలో అంటుగట్టుగా వండుకొని దేవా ప్రభా ఒక నిజమైన ద్రాక్ష వాళ్ళని మేము చూస్తా స్నానం చేయండి మహాప్రభ మీ మరణాంతం వరకు నమ్మకంగా ఉండి మేము ముందుకు సాధించాలన్నా స్నానం దేవా దేవ మీరే స్తోత్రం మా ప్రభా వాక్యంలో మీరు మాట్లాడిదేవా మీరే స్నానం చేస్తారని ఇప్పుడుగా రాబోతున్నేసి తీసుకోవడానికి కూర్చున్నా తంది ఆ మేం పర్సు దావన్న తర్వాత మనకు వచ్చేసి సుజాత శిష్య ప్రాధాన్యం చేస్తుంది మన అంశాల గురించి అన్ని విజ్ఞాపన ప్రార్థన చేయండి ఇద్దరు తర్వాత మన మధ్యలో ఉన్న మన జన్న ఆశీర్వాదం ద్వారా మనల్ని ముగించాడు స్వాగతం చేసుకున్నాం పరిశుద్ధ వరిదేవ ప్రేమా కనికరం కలిగిన మబ్బిగా పరుల తండ్రి ఈ మీకే స్థుతులు స్తోత్ర మరుప్రవ మహాకనుడవు మహోన్నతుడవు కృపాశక్తి సంపూర్ణ ఉదయం కలిగిన చాలగిరి దేవుడు తండ్రి సర్వశక్తి మంత్రం దేవుడు ప్రభావ మీకే వేలాది వందల మంది కృతజ్ఞత స్థుతులు ఇంతవరకు ప్రాభాన తండ్రి మాకు తోడుగా ఉండి ఆయన ప్రభావం మన తాచి కాపాడిన విధానం కొరకే మీకు తండ్రి ప్రభు రాత్రికాల సమయంలో నీ బిడ్డలతో చేరి ఈ ని స్వరం వినడానికి ప్రభావానికి మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపన వేల అభివందనములు స్థుతిని చెల్లిస్తున్నాను తండ్రి ఇందులో ప్రభావ ఈ రాత్రికాల సమయంలో నీ వాళ్ళతో మాట్లాడినందుకు మీకు వేల అభివృద్ధి అవును ప్రభ తరే మీరు మమ్మల్ని నమ్మకంగా ఉండమని చెప్తున్నారు తండ్రి అవును ప్రభా ఆ రోజు కూడా తండ్రి ఆ మీద ప్రభా మీరు అంతో నమ్మారు నమ్మకంగా తండ్రి నేను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వార్త ప్రకటించమని చెప్పారు ప్రభా అవును తండ్రి వారు నమ్మకంగా పని చేశారు తండ్రి అదే రీతిగా ప్రభా మేము కూడా మీ నమ్మకంగా ఉండాలా ప్రభా మీరు కూడా మాకు అనేకమైన పనులు అప్పగిస్తా ఉన్నారు మాకు నా తండ్రి ఏదో ఒక తలాంతిస్తూ ఉన్నారు ప్రభా కాబట్టి తండ్రి నేను ఆ తలాంతిని మేము పెరిగి ముందుకు పోవాలా ప్రభా ప్రతి ఒక్క విషయంలో తండ్రి మేము మీకు నమ్మకంగా జీవించాలో ప్రభావ నా తండ్రి నాయన మరణం వరకు కూడా తండ్రి నాయన ప్రభావం నమ్మకంగా జీవించాలా ప్రభావ ఈ రోజు తండ్రి అనేకమైన విషయాలు నమ్మకంగా లేకపోతున్నాం తండ్రి నాయనా ప్రభావ నన్న ఐదు తలాంతులు రెండు తలా తెలిసిన వ్యక్తులు ఏ రీతిగా అయితే ప్రభావ మీరు తండ్రి బలా మంచి దాసుడాన్ని మీరు పొగిడారో ప్రభావ రీతిగా తండ్రి పొగిడించుకునేటువంటి పరిస్థితిలో మేము లేం మమ్మల్ని క్షమించండి మరణించండి నేను ఇంకొన ప్రభావ మీకు నమ్మకంగా అవున తండినైనా ప్రభా వాలు నా తల్లి ఏ లోపాలన్నా సరి చేసుకోవాలా మీకు నా తండ్రి తగినట్లుగా వెళ్ళాలా నా తండ్రినైనా మీ మాట వినాలా ప్రభా మీ చిత్తాన్ని గ్రహించాలా మీరు ఇచ్చిన తలాంతులు మీకు గ్రహించాలా ప్రభావ అందులో ఫలింపును మల్టిప్లై చేయాలా ప్రభా నా తల్లి మీకు చూపించాలా మీ తరతండ్రి బల మంచి దాసలు కనిపించుకోవాలా ప్రభా నడిపించండి హరిత సిద్ధపరచండి అటువంటి నడిపింపులు నడిపించండి ప్రభావ ఏ ఒక్కరం కూడా సోమరితంతును ఏ ఒక్కరం ప్రభా నా తండ్రి నేను నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి ప్రతి విషయం తండ్రి మెలకుగా ఉంటూ ఈ వాక్యాన్ని వింటూ నన్ను నీ నా తండ్రి నీకు మొరపెట్టుకుంటూ నా ప్రభావ ఇచ్చిన పనిని నువ్వు ఇచ్చిన పరిచర్ని నా ప్రభావ కడవరుకు నా తండ్రి నేను తల్లి కొనసాగించడానికి సహాయపడండి నా ప్రభా మీకు మహిమకరంగా జీవించడానికి సహాయపడండి నేను మీకు విధేయులమై జీవించడానికి సహాయపడండి ఏ విషయంలోనూ తండ్రి మీ గాయం రేపకుండా నా తండ్రి మీకు తగినట్టుగా జీవించడానికి కృపణను గ్రహించండి ఆ ప్రభావ మీరు జీవకీర్తాన్ని పొందుకోవడానికి నేను మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను అండి ఈ రోజు తండ్రి అనేకమైన విషయాల్లో మేము తప్పిపోతా ఉన్నాం అతన్ని మా స్వార్థాన్ని మేము చూసుకుంటా ఉన్నాం మా పనులు మేము చూస్తుంటున్నాం తేంటే మీ పనులను నిర్లక్ష్య పెడతా ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి మన్నించండి మీకు మహిమకరంగా జీవించడానికి సహాయపడండి అతండి ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి పందనాలు ప్రభావ అతండి నేను లేదంటే మరొక పర్యాట మమ్మల్ని హెచ్చరించడానికే మీకు పందనాలు ఇదిగోనైనా నాకు ప్రియులను బట్టి మీ పాదాల మొరుపెడుతున్న మీరు మీరు జ్ఞాపకం చేస్తుండీ వాసన ముట్టండి తాకండి ప్రభ తన కన్నుని మీరే స్వస్థపరచండి తనకున్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి ప్రవ్వ వీళ్ళ రక్షణ ఏమి బిడ్డ తండ్రి మీరు రక్షణ అనుగ్రహించండి నేను కసిస్తూ తన ఆపరేషన్ జరిగించినందుకే మీకు వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభావ ఇంకా చిన్న చిన్న బలహీనతలు అంటూ తొలగించండి అనారోగ్యం తొలగించండి ప్రభావ తండ్రి సంపూర్ణంగా తండ్రి ఆ కన్ను ప్రభావ చూడగలడానికి సహాయపడండి మంచిగా చూడడానికి సహాయపడండి మీరే కనుగ్రించండి ప్రభావ మీరే శక్తి బలాలు అనుగ్రహించండి మీకు మహిమకరంగా మీకు సాక్షులు నిలబెట్టండి తండి మనకు బిదలు కూడా మంచి ఆరోగ్యం దచ్చేయండి ప్రభావ మీ పరిచర్లో వాడుకోరండి గతంగా తనకున్న ప్రతి అనారోగ్యాల నుంచి ప్రభావ ప్రతి ఇబ్బందుల నుంచి విడిపించండి మీ శక్తి బలాన్ని అనుగురించి మీకు మహిమకరంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను తండి అదే రకంగా ప్రభా రవిచర్ల పెద్దలు జ్ఞాపకం చేసుకోండి తన తనకున్నటువంటి ప్రభావ కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ విడుదల ఇచ్చేయండి కన్నా ఆపరేషన్ గురించి కూడా ప్రభావ ప్రార్థిస్తున్నాను అండి మీరు గొప్ప కార్యం జరిగించండి అని మీ సాక్షి నిలబెట్టండి నా ప్రభా కుటుంబంలో సమాధానం దయచేయండి ఆయన సంపూర్ణమైన మారు మనసు రక్షణ ఏ విషయంలో అనుమానించకుండా చింతించకుండా ప్రభ నా తండ్రి నీవే ప్రభ రక్షకుడవు నీ ద్వారానే పరలోకము అనే విషయం తెలుసుకుని ప్రభా నా తండ్రి నన్ను ప్రభ నా తల్లి తను సంపూర్ణంగా సిద్ధపడి మారు పొందడానికి సహాయపడండి అదే రీతిగా తండ్రి కమ్మమ్మ సిస్టర్ ను బట్టి రామచంద్ర బ్రదర్ ను బట్టి రాజేష్ బ్రదర్ ను బట్టి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి వారు క్యాన్సర్ తో బాధపడుతుండగా ప్రభా మీ జ్ఞాపకం చేసుకుండి నా తండ్రి ప్రభ మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అప్పుడు క్యాన్సర్ నుంచి విడిపించండి నేను ఒక రక్షణ లేని బిడ్లుంటే రక్షణ అనుగ్రహించండి మరి కావాల్సిన ప్రతి అవసరం మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబానికి కావలసిన ఆదరణ దయచేయండి వాళ్ళు మీ శాస్త్ర నిలు అదే రీతి తన చిన్న బాబు లక్కిని బట్టి ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి వాళ్ళ డాడీకి తండ్రి తనకు మానసిక స్థితిని బాగుచ్చేయండి ప్రవ్వ కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి భార్య మధ్య సమాధానాలు అనుగ్రహించండి అర్థం చేసుకునే హృదయం దయచేయండి ఆ ప్రభు వారి ఇద్దరు విడాకు తీసుకుండగా ప్రభావం ముందుకు పోవడానికి సహాయపడండి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప ఆత్మక అక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేక చకటి శక్తి అంధకార శక్తి నుంచి ప్రభు అపవిత్రమల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్న సంపూర్ణమైన మారు మనసు అనుగ్రహించండి అదే రీతిగా ప్రభు వారి ఇన్న సిస్టును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తను మీ జ్ఞాపకం చేసుకోండి పక్షవాతంతో మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నేను సంపూర్ణంగా స్వస్థపరచండి తనుకున్నటువంటి నాయన అదే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు కూడా ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించండి వాడి పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ పిల్లల చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండండి వారిని మీరే దీవించి ఆశ్రవదించండి వాటి చుట్టూ మీకు అంచుకోయండి ప్రభావ వారి భవిష్యత్తుని దీవించుకొని ప్రార్థిస్తున్నాం అదే తండ్రి ఆయన జైరోబ్రతను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఫిస్టుల్ ఆపరేషన్ జరుగుతుంది ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోనండి ఆపరేషన్లు కన్విజన్ దయచేయండి మీకు మహిమకరంగా ప్రభావ మీ సాకను ఉండడానికి సహాయపడండి ఒకవేళ రక్షణ లేని పెడతండి రక్షణను గ్రహించడం ప్రార్థిస్తున్నాను అదే రైతే తండ్రి మరి అదే గ్రేస్ వారి కుటుంబాన్ని బట్టి మీ పాదాలు చేత మొరుపెడుతున్నాను ప్రభావ వారి కుటుంబంలో మీ సమాధానాన్ని అనుగ్రహించండి తగ్గింపు జీతాన్ని దయచండి ఒకరిని ఒకరు చేసుకుని హృదయం దయచేయండి ప్రభావ వారి ఇరువురు తండ్రినైనా విడాకు తీసుకోకుండా ప్రభు జీవితాన్ని కట్టుకోవడానికి సహాయపడండి నా తండ్రినైనా వారిని కుటుంబంలో సమాధానాన్ని కలిగిస్తున్న కొద్ది చీకటి శక్తులను మీరు పారదోనండి మీ గొప్ప ఆత్మ కార్యం జరిగించండి ప్రభావ మీ నామాన్ని మహిమకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా శరీరం ప్రదర్ని బట్టి వారి తమ్ముని బట్టి మీ పాతాలు చెంద మొర వారి జీవితంలో ప్రభావ మీరు నేను గొప్ప కార్యాలు జరిగించండి వారి జీవితంలో మీరు సెటిల్ చేయండి ప్రభావ వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఘన దయచేయండి వారికి ఉన్నటువంటి నైనా చీకట శక్తులు అంధకార శక్తులు మీరు వారు మీకు మహిమకరంగా జీవించడం సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండి ప్రభావ చేయబడిన ప్రతి ప్రార్థనాంశం మీరు ఘన దయచేయండి మా తండ్రి కేబీపీ ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభా వారు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో పరిచర్లో ఉద్యోగాల్లో తండ్రి ఎక్కడికి వెళ్ళండి ప్రభా మీరు తోడుగా ఉండండి మీరు ఘన విజయాన్ని దయచేయండి ప్రభా మీకు మహిమకరంగా మీ సాక్షులు నిలబెట్టుకోండి ఆయన ఎవరి కుటుంబాలు ఏరుకులు ఇబ్బందులు ఉన్నాయి ప్రభావ సమస్య మీరు అయిన దేవుడు వాటన్నింటి నుంచి ప్రభా మీరు విడుదల కనిపించండి ప్రతి మీ సాక్షి నిలబెట్టుకొని మీ పరిచర్లో వాడుకోమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా ఇంతవరకు మీరు మాకు ఉండి నా ప్రభా మాట్లాడి ప్రభ మా ప్రార్థనలు ఆలపిస్తున్నందుకే మీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తోత్రం స్తోత్రం ప్రభ కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధుడా పరిపూర్ణ మహోన్నతుడా సర్వశక్తి మంతుడా యుగంలో ప్రభా సదాకాలం జీవించి నా తండ్రి జీవం తండ్రి నీకు కృపలు నీకు వందనాలు చెల్లిస్తున్నాము మేము యొక్క నూతన వాసలను బట్టి ప్రభా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మీరు చేసిన ఉపకారం అన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాశతులు చెల్లించుకుంటున్నాం ఇంతవరకు ప్రభాన్ అతడి మా కుటుంబంలో అతడి ఇక కూడికలో ప్రభ మీరు మీరు మమ్మల్ని నడిపించినందుకు వాక్యం ప్రతి మమ్మల్ని ఆదరించినందుకు నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ లేదా మమ్మల్ని హెచ్చరిస్తూ తండ్రి ప్రతి ఒక్క దర్శించినందుకు మీకు అందనాలు తెలుస్తున్నాం నమ్మకమైన జీవితంలో ప్రభ కొనసాగుటం సహాయం చేయండి మేము ఏ విషయమే తప్పిపోయినా కూడా ప్రభ సరి చేయండి నాయన నా తండ్రి నీ యొక్క జీవకిరని పొందే ఆ యొక్క కృపను అనుగ్రహించండి మేము మాలోని బలహీనతలన్నిటి కొట్టివేయండి ఏసీఆ ఈ రాత్రి సమయం అందుకు చేస్తున్న ప్రతి విజ్ఞాపన ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీకు కార్యం జరిగించండి ఎందుకంటే నీ యొక్క పంపి కార్యములు జరిగించి స్వస్థత నిచ్చివాడవు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రభ ఈ వాక్యం ద్వారా నా శక్తిని ప్రభ ప్రతి ఒక్కరి మీరు పంపించి అక్కడనే తండ్రి నూతన కార్యం జరిగించి వాళ్ళని ఉద్యోగపరచండి అతండ్రి శ్రీనివాస్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన అప్పుడు యొక్క ఐజ్ ఆపరేషన్ విషయంలో ప్రభ సర్జరీ విషయంలో మీరు కార్యం జరిగించండి ఆయన కుటుంబంలో ప్రభ మాత్రి మీరు పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నా తండ్రి భార్య భర్తల మధ్యలో ప్రభా సఖ్యత ఏర్పరచండి వేసిన క్లియర్ సైట్ దండి నాయన అదేవిధంగా రేణుక స విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ఆపరేషన్ జరిగించినందుకు మీకు వందనాలు నా తండ్రి ప్రభం ఆ యొక్క కరెంట్ లో ప్రభరత్రి విషన్ కరెక్షన్ జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం క్లియర్ ఐ సైట్ మీరు దయచేసినందుకు ప్రభరతండ్రి ఆ బిడ్డ విషయంలో ఇంకా చిన్న చిన్న సమస్యలు లోట్లు ఇంకా ఏ బలహీనతలున్నా కూడా ప్రభా అతండి కొట్టివేయండి నాయన సంపూర్ణ స్వస్థ నడినెత్తి నుంచి అరి వరకు ముట్టి ప్రభా కృపలో జ్ఞాపం చేసుకోండి మనో బదని కూడా ముట్టండి ప్రభాతం సేవలు అతను మీరు మీరు వాడుకుంటున్న విధానం కొరకే మీకు వందనాలు ఇంకా ఉద్యోగపరచండి బలపరచండి నాయన అదేవిధంగా నా తండ్రి మరి కామమ్మ సిస్టర్ రామచంద్ర బ్రదర్ రాజేష్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విధమైన క్యాన్సర్ ట్యూమర్స్ శరీరంలో ఎక్కడ ఉన్నా ప్రభ ఏ శక్తి కలి నాలో కాలిపోను కాక ప్రభ నెండి మీకు ప్రతి కణంను కాల్చివేయండి ఆయన ఏ ట్యూమర్ నుంచి కూడా ప్రభ ఆ బిడ్డలు న తండ్రి పాదపడడానికి వీలే తండ్రి ఏసే మీకు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థ దయచేయండి ఏసిన తండ్రి ఆ యొక్క రేడియేషన్ కీమోథెరపీ వాడుతున్నా కూడా ప్రభ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం అనుకరించండి స్వస్థత దయచేయండి అదేవిధంగా లక్కీ బ్రదర్ గురించి లక్కీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్న ఆ బిడ్డ యొక్క హెల్త్ విషయంలో ప్రభా కారం జరిగించండి అతడి తండ్రి యొక్క సైక్యాటిక్ ప్రాబ్లం నుంచి ప్రభ అతడి సమస్య నుంచి విడుదల చేయండి భార్య భర్తలు కూడా ప్రభా సమాధానంతో నా తండ్రి కలిసి జీవించేటకు ఆ డైవర్స్ అనే ప్రభ నా మాట రాకుండా నా కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి నా తండ్రి ప్రభ మీరు కట్టిన కుటుంబాలలో ప్రభ అశాంతి ఏలడానికి వీలు లేదు నాయన కార్యం జరిగించండి అరవింద గారు అవి చిలా బ్రదర్ విషయంలో ప్రారంభిస్తున్నాం బిడ్డ యొక్క కిడ్నీ లివర్ ఆ హార్ట్ విషయంలో ప్రబలతండి ప్రతి ప్రతి విధమైన మిగిలిపోయిన ప్రతి సమస్యని కాల్చివేసి అతన్ని సంపూర్ణ స్వస్థాయి చేయండి నా ప్రభా బిడ్డ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఆ ఐ సైట్ విషయంలో ఆపరేషన్ విషయంలో కూడా కార్యం జరిగించండి ఆయన యొక్క మనరాల విషయంలో కూడా కార్యం జరిగించండి ఆ బిడ్డ ప్రభావం అండి ఆ కట్లు ఫ్రాక్చర్స్ మళ్ళీ చీము పట్టి వేరే హాస్పిటల్ చేయని ట్రీట్మెంట్ జరుగుతున్నాగా ప్రభా సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి మీకు అగ్ని కంచె వేసి ఆ కుటుంబాలను నచ్చి రక్షణలోకి నడిపించండి బలమైన విశ్వాసులుగా నిలబెట్టండి సాక్షులుగా నచ్చండ్రి మీరు ప్రకటించండి నాయన అదేవిధంగా గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఫిస్టుల ఆపరేషన్ విషయంలో మీరు కారం జరిగించినందుకు మీరే ప్రబణతని మహిమ పొందాలి ప్రతి విధమైన స్వస్థతని మీరు ప్రకటించినందుకు మీకు అందరూ ఆలోచన ఇస్తాం ప్రతి కార్యంలో మీ గ్రామునికి గురించి వైఫ్లీ గ్రేస్ విషయంలో ప్రభ ప్రార్థన చేస్తున్నాయి కుటుంబాన్ని కట్టిన వాడతాండి యొక్క కుటుంబం వీడిపోకుండా ప్రభా కాపాడు వాడముటండి శాతం శోధనలన్నిటిని జయించి ప్రభలతని భార్య భర్తలు ఇద్దరు సమాధానంతో జీవించటకు ప్రభా డైవర్స్ అనే మాట పలకకుండా నా తండ్రి సఖ్యతితో నిలబడటకు కుటుంబంలో కలహాలన్నింటినీ బంది నా తండ్రి ప్రభ సంపూర్ణ అతని విడుదల అబ్బిడ కుటుంబాలకు నతని సాతన శక్తుల నుంచి ప్రకటిస్తున్నాం అబ్బిడ కుటుంబంలో ప్రభ మీరు జీవిత ఎలాంటి చెడు కార్యములు ఎలాంటి చేతబడి జరుగుతున్నా కూడా ఏ సు శక్తి కల కాలిపోను కాకాలలు అదేవో ఆ బిడ్డల విషయంలో వీరే సంపూర్ణ అతన్ని సంపూర్ణ సమాధానం సంపూర్ణ విజయం అనుగ్రహించండి అదేవిధంగానైనా వీణ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ నా జరుగుతుంది ప్రభా నా తిరిగి తిరిగి మళ్ళీ ఆ వస్తుంది ప్రభా టూ టైమ్స్ ఆపరేషన్ జరిగినా కూడా తండ్రి పీడలో నా తండ్రి ప్రభ ఇంకా సమస్య నిలబడే ఉన్నది తండ్రి దాని మూలంగా పెరాలసిస్ వచ్చింది అవస్థపడుతుంది ప్రభా చిన్న బిడ్డ నాయన ఆమెకున్న చిన్న బిడ్డలను ప్రభా కారం జరిగించండి కుటుంబంలో కట్టండి ఆ సర్జరీ విషయంలో కారం జరిగించండి ప్రతి రేడియేషన్ కీమోథెరపీలో ప్రభావే సహాయం నా తల్లి శరీరం ఎంతగా క్షోభించినా కూడా ప్రభా నా తండ్రి శ్వాస దయచేవాడవు నీవు అంతమ విజయం ఇచ్చి వాడకూడదు కుటుంబాలన్నింటినీ కాపాడండి సేవలో ప్రభ ప్రతి బిడ్డ కుటుంబంని మీరు దర్శించండి ప్రతి ఒక్కరిని ప్రభ మినిస్ట్రీలో పేరు పేరిన ప్రతి ఒక్కరి అవసరలు తీర్చండి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ యొక్క ప్రభ శక్తిని రెండింతలుగా అనుభవించండి బలమైన సాక్షులుగా నిలబెట్టండి చిన్న చిన్న కుటుంబ సమస్యలు ప్రభ నండి ఏ విధమైన శోధనలు వచ్చినా కూడా జయించుటకుని మీరు పేరు పైన జీవన ఆస్వదించమని శక్తి పరిణామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి కృపడు అందరికీ